భ్రాంతిచేత ప్రతీతమ ఉన్నటువంటి సర్పము జ్ఞానం చేత నివృత్తి అవుతుంది కానీ కర్మ చేత నివృత్తి ఎన్నటికీ కాదు ఒక ఉదాహరణ తెలుసుకోండి పూర్వకాలంలో చేదుడు బావిలు ఉండేవి కదా దానికి ఒక బకెట్ కట్టి తాడుకు గిలక ఉండేది పైన ఆ గిలక ద్వారా ఆ బకెట్ను బావిలోకి దించి నీళ్లు తోడుకొని వాళ్ళు తీసుకెళ్లేవారు అన్నమాట ఒక అమ్మగారు బావిలో నీళ్లు తోడుకొని కడవలో నీళ్లు నింపుకొని తాను ఏ తాడు చేత ఆ బావిలో నీళ్లు చేరి ఆమె కడవ నింపుకున్నదో ఆ తాడును గుండ్రంగా ఆ చేదుడు బావి పైన గుండ్రంగా చుట్టి మళ్ళీ ఇంకొక కడవ ఎట్లాగొత్తుకపోతాను కదా ఇప్పుడే ఈ తాడు ఈ బకెట్ ఇప్పుడే ఇంటికి ఏమి తీసుకుపోవాలి ఇక్కడే ఉండని మళ్ళీ వస్తాను కదా అని చెప్పి ఆ తాడు బకెట్ అక్కడ పెట్టి ఆ నింపిన కడువను ఇంటికి తీసుకెళ్లింది ఇంతలో మరొక అమ్మగారు వచ్చేసింది నీళ్ళు తోడుకోవడానికి ఆమె ఆ చుట్టినటువంటి తాడును చూసి భ్రమ పడింది అది మసక చీకటి ఉన్నది పూర్తిగా ప్రఖర ప్రకాశము లేదు పూర్తిగా గాఢ అంధకారం కూడా కాదు సంధ్య వేళ మందాంధకారం ఉన్నది ఆ మందాంధకారం ఉన్నందువలన బావి పైన ఆమె చుట్టి పెట్టినటువంటి తాడును చూసి నిజంగానే ఇది పామె అని భ్రమపడి పాము పాము పాము అని కేకలు వేసి ఆమె భయపడుతున్నది అప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆమె కేకలు విని అందరు గుమి కూడినారు గుమిగూడి అమ్మ అమ్మ ఏమిటి ఏమిటి అని అంటే ఆమె స్పృహనే తప్పిపోయింది పాము పాము అని అన్నప్పుడే ఆమె కేకలు విన్నారు అంతేగాని వచ్చేసరికి ఆమె స్పృహ తప్పి పడేపోయింది అమ్మ ఏమేమి పాము అని పడిపోయింది పాము ఎక్కడ ఎక్కడా అని చూసేసరికి వాళ్ళకు కూడా ఆ చేదభావం మీద చుట్టూ చుట్టినటువంటి తాడు పాములాగానే వాళ్ళకు కూడా కనపడినందువల్ల ఇదే పాము ఈ పామును చూస్తే ఏమో భయపడి పడిపోయింది అని చెప్పి ఈ పామును చంపాలి అని ఇక వారు చూడండి ఎన్ని ప్రయత్నాలు చేశారంటే ఒకడు పేద గుండెత్తుకొచ్చేడు ఆ పాము మీద ఎత్తేసి ఆ పాముని చంపాలని గుండెత్తుకొచ్చేస్తున్నాడు మరొకడు పేద లావు కర్రను తీసుకొచ్చి ఈ పామును చంపుతానని ఉద్యుక్తుడై కర్ర చేతులు పట్టుకొని నిలబడ్డాడు ఇంకొకడు బరిసే అంటారు కదా బాల ఆ బరిషను తీసుకొచ్చి ఒకడు దాన్ని పొడిచి చంపుతా ఒకడు వస్తున్నాడు మరొకడు చెట్టు ఎక్కినాడు బాణం పట్టుకొని ధనుస్సు పట్టుకొని ధనుసు బాణం ఎక్కువెట్టి రెడీగా ఉండి దానికి చెట్టు ఎక్కి దానికి కొడుతున్నాడు ఒకడు తుపాకి పట్టుకొచ్చాడు దీన్ని కాల్చి చూసారా ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు చూడండి మరి ఈ ప్రయత్నాల చేత ఆ పాము చచ్చిపోతుందా చెప్పండి భ్రాంత్యా ప్రతిత సంసారో వివేకాన్న తుకర్మభి నహిరూరగా రోపో నిర్తతే బాబా భ్రాంతి చేత కనిపడినటువంటి సర్పము కర్మ చేత నష్టమవుతుందా చెప్పండి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమనం ఏదైతే ఉందో ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నాల్లో ఏ ఒక్క ప్రయత్నం చేతనైనా కానీ ఆ బావి మీద కనపడేటువంటి ఆ పాము చనిపోతుందా చెప్పండి అది కేవలం అధిష్టానమైనటువంటి రజ్జు జ్ఞానము చేత కాక మరి ఏ ఉపాయం చేత కూడా ఆసనం కాదు భ్రాంతి చేత కనపడినటువంటి ఆ సర్పము గంట పడితే పోతదా బాబా పెద్ద గంట తీసుకొచ్చి గనగన గనగన గనగన కొడుతున్నాడు ఆ పాము పోవాలని పోతదా బాబా గంట కొడితే ఓదప్ప అది కేవలము ప్రకాశము చేతనే అధిష్టాన జ్ఞానం అయినప్పుడే ప్రమాణజన్య జ్ఞానం కలిగినప్పుడే ప్రాతిభాషికమైనటువంటి సర్పం నివృత్తి అవుతుందే గాని ఏ ఇతర ఉపాయాల చేత నివృత్తి కాదు అదే విధంగా భ్రాంతి ఈ సంసారము ఈ బంధము జ్ఞానం చేతనే నివృత్తి అవుతుంది భ్రాంతి ప్రతీత సంసార భ్రాంతి చేత ఈ సంసారం కూడా కర్మల చేత నాశనం కాదు వివేకాత్ అంటే జ్ఞానం చేతనే నష్టమవుతుంది